అస్సలం అయికు వరమతుల్లా వకూ ఇన్ అల్లం దిల్లా వలం అలా రసూలిల్లా అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం ఈనాటి మన శీర్షిక అవిశ్వాసులు ఇహలోకంలో చేసే సత్కార్యాలు వారి యొక్క విశ్వాసాలు వారి యొక్క కర్మలు వాటి యొక్క ఫలం ఏమిటి మహాశివులారా మనం ఇహలోకంలో ఏమి చేసినా ఏ రవ్వంత అంతకంటే మరిచిన్నది అనువంత అంతకంటే తక్కువ ఏ సత్కార్యమైన దుష్కార్యమైన అది విశ్వాసానికి సంబంధించిన అది నాలుక సంబంధమైన కర్మ అయినా అది హృదయ సంబంధ కర్మ అయినా ఏ రకమైనదిగా కుమిత్ హబ్బ తిమ్మిన్ ఖర్ అలిన్ ఒకవేళ రవ్వంత ఏ కార్యమైనా కానీ అల్లాహోతాలా దానిని హాజరుపరుస్తాడు అందుగురించి ప్రళయదినాన ఎప్పుడైతే సర్వ మానవులను సమాధుల నుండి లేపి లెక్క తీర్పు జరగడానికి వారి యొక్క కర్మలు తూకం చేయడానికి ఇంకా ఎన్నో మజిలీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికంటే ముందు ఆ మైదానములో ఎక్కడైతే అందరినీ సమీకరించబడుతుందో అక్కడ ఇహ లోకంలో పాటించిన అవిశ్వాసానికి వారి కర్మలకు స్వయంగా వారు ఎప్పుడైతే వాటిని చూసుకుంటారో వారి పరిస్థితి ఏముంటుంది అయితే సామాన్యంగా మనిషి పాటించే లేక మనిషి చేసే కర్మలలో ఒకటి విశ్వాసానికి సంబంధించింది ఉంటుంది ఇక అవిశ్వాసులు సృష్టికర్త అయిన అల్లాహను నమ్మలేదు గనక సృష్టికర్త అయిన ఏకేశ్వరుణ్ణి ఏకేశ్వరుణ్ణి ఆరాధన ఏకేశ్వర ఉపాసనలో తమ జీవితం గడపలేదు గనక ఇది మహాపాల్లో లెక్కించబడుతుంది దానికి ఏదైనా పుణ్యం దొరకడం దూరం వారికి దాని గురించి భయంకరమైన శిక్ష ఉంటుంది కానీ అవిశ్వాసులు హలోకంలో తల్లిదండ్రుల సేవలు అనాథల పట్ల నిరుపేదల పట్ల ఇంకా ఏ ఏ పుణ్యాలు సత్కార్యాలైతే వారు చేసుకున్నారో వాటి యొక్క ఫలితం అక్కడ దొరుకుతుందా లేదా ఆ రోజు వారికి ఎప్పుడైతే స్వయంగా ఆ మైదానంలో హాజరవుతారో వారికి వారి ఆ సత్కార్యాలు ఎలా కనబడతాయి దాని గురించి కురాన్లో అల్లా కొన్ని ఉపమానాల ద్వారా ఆ విషయాన్ని విశదీకరించాడు అతిహ ఎవరైతే సత్యతిరస్కారానికి గురి అయ్యారో అవిశ్వాసానికి పాల్పడ్డారో అహమాలుహుం వారి యొక్క కర్మలు వారి యొక్క సత్కార్యాలు ఇహలోకంలో వారు ఏదైతే చేస్తున్నారో కసరాబిన్ బికి ఆతిన్ దూరం దారిలో మైదానంలో ఎండ మావులు ఎలా కనబడతాయో యహ్ సుహు వమ్ ఆను మా ఆ దాహంతో తల్లడిస్తున్న వ్యక్తి దానిని చూసి ఎలాగైతే నీళ్లు అని భావిస్తాడో అలాగే వీరి పరిస్థితి ఉంటుంది వీరు ఏ సత్కార్యాలైతే ఏ లోకంలో చేశారో వాటి యొక్క పుణ్యం కనీసం మాకు దొరుకుతుంది కదా అని అక్కడ వారు ఆశిస్తారు ఎందుకంటే వారు ఏ అవిశ్వాసానికి పాల్పడ్డారో దాని యొక్క నష్టం ఉందే చూసుకున్నారు కదా గత భాగాల్లో మీరు వినియుడ ఉండవచ్చు అయితే ఇప్పుడు ఆ సత్కార్యాల పుణ్యం కనీసం మాకు లభించి మాకు లాభం కలుగుతుంది అని భావిస్తారు కానీ ఆ లాభం ఈ విధంగా మారిపోతుంది ఎలాగైతే ఎండమావులు దాహం తో ఉన్న వ్యక్తికి దూరంగా నీళ్ల మాదిరిగా కనబడుతుందో అక్కడికి వెళ్ళిన తర్వాత నా యొక్క దాహం తీరుతుంది అని అనుకుంటాడో అలాగే వారి పరిస్థితి అవుతుంది అయితే ఇక్కడ ఎవరైనా అడగవచ్చు ఏ లోకంలో కూడా కనీసం ఏదైనా లాభం కలుగుతుందా ఏ లోకంలో ఏదైనా లాభం కలగవచ్చు కానీ పరలోకంలో ఈ సత్కార్యాల లాభం కలగడానికి విశ్వాసం నిజమైన విశ్వాసం ఉండడం బహుదైవారాధనకు దూరంగా ఉండడం తప్పనిసరి కాదు కేవలం అవిశ్వాసుల విషయమే కాదు ఎవరైతే తమకు తాము విశ్వాసమని అనుకుంటారో మరియు మేము ఇస్లాంపై ఉన్నాము అని సంతోషపడుతున్నారో కానీ షిర్ఖ్ बिद इंका इलांट घोरम पापाल ये पापालईते वेरे पुण्यूड सत्कार्यू भसम चेसा अला पापाल पापड़ उड़ा प्रलय दिना आ मैदान हाजर तरवा तम को ताम चाल नष्ट पड़ी चूसर తమకు తాము చాలా నష్టంలో పడి ఉన్నట్లుగా చూసుకుంటారు సూర్య కహఫ్ ప్రతి జుమ రోజున చదవాలన్నట్లుగా ప్రవక్త ముహమ్మద్ సల్లాహ అలి మనల్ని ప్రోత్సహించారు ఆదేశించారు ఆ సూర్య కహఫ్లో కుల్ వారికి తెలియజేయండి స్వయంగా తాము చేసుకున్న సత్కార్యాలు వాటిని నష్టంలో పడవేసుకున్న వారెవరో మీకు తెలియజేయాలా ఎవరి ఆ కష్టాలైతే ఇహలోకంలోనే వృధా అయిపోయాయి వారేమనుకుంటారు మేము చాలా మంచి కార్యాలు చేస్తున్నాము మేము చేసే పనులు చాలా ఉత్తమమైనవి అని తమకు తాము భ్రమలో పడి ఉన్నారు కానీ ఏ షిర్క్ పనులైతే వారు చేస్తున్నారు ఇలాంటి బిధాతలకైతే వారు పాల్పడి ఉన్నారో వాటి మూలంగా ఈ సత్కార్యాల పుణ్యం అక్కడ వారికి ఏమాత్రం లభించకుండా ఉంటుంది ఆ తర్వాత నూట ఐదవ ఆయతిలో అంటున్నాడు ఇలా వారు చేసుకున్న సత్కార్యాలు ఎందుకు వృధా అయ్యాయి ఎందుకంటే వారు అల్లాహ పంపినటువంటి ఆయతులను తిరస్కరించారు పరలోక దినాన అల్లాను కలుసుకునేది ఉన్నది అన్న విషయాన్ని కూడా వారు తిరస్కరించారు గమనించాను సోదరులారా సోదరి పరలోక విశ్వాసం ఎంత ముఖ్యం ఆనాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి జరుగుతుందో ఆ వివరాలన్నీ అల్లాహ మనకు ఎందుకు తెలియజేశాడు ఇంతకుముందే నేను ఒక ఉదాహరణ ఇచ్చాను కదా నానా పరీక్షలు రాబోతున్నాయి కష్టపడి చదువుకుంటేనే ఎక్కడ పాస్ అవుతావు అని ఎలానైతే మనం పిల్లలకు తెలియజేస్తామో అంత అంతకంటే గొప్ప మన కరుణామయుడైన సృష్టికర్త అయిన అల్లా మనకు ఇలా బోధిస్తున్నాడు ఎన్నో ఉపమానాలు ఎన్నో ఉదాహరణలు తెలియజేస్తూ ఇలా సత్కార్యాలు ఎందుకు రహదు హృదా అయ్యాయి పంపిన ఆయతలు సూచనలు వీటి ద్వారా మన సృష్టికర్త ఒక్కడే మన ఆరాధ్యుడు ఆరాధనీయుడు ఒక్కడే మరియు మన యొక్క ఆరాధనల్లో మనం ఆయనతో పాటు ఎవరినీ భాగస్వామిగా కలపవద్దు అన్న విషయాలు తెలుసుకునేదిండే అలా తెలుసుకోలేదు వాటిని తిరస్కరించారు చివరికి పరలోక దినం ఏ దినమైతే మనకు ఇక్కడ చేసుకున్న సత్కర్మల ఫలితం లభించాలో దానిని కూడా బలంగా విశ్వసించనందుకు వారి యొక్క ఈ సత్కార్యాలన్నీ వృధా అయిపోయాయి వారి యొక్క సత్కార్యాలన్నీ కూడా వృధా అయిపోయాయి ఫలా ఇక అవన్నీ వృధా అయిపోయిన తర్వాత తూకంలో ఎప్పుడైతే పెట్టడం జరుగుతుందో అప్పుడు వాటికి ఏమాత్రం బరువు ఉండదు ఈ విధంగా మహాశివులారా మనం ఆ పరిస్థితి రాకముందే మనల్ని మనం చక్కదిద్దుకునే ప్రయత్నం చేయాలి మహాశవులారా సమాజుల నుండి లేపబడిన తర్వాత ఆది మానవుల నుండి మొదలుకొని ప్రళయం వరకు వచ్చిన మానవులందరినీ ఒక మైదానంలో ఏదైతే సమీకరించబడుతుందో అక్కడ ఎవరికి ఎలా పరిస్థితి ఉంటుంది అనే విషయాలు మనం తెలుసుకుంటున్నాము అక్కడి యొక్క గాంభీర్యం అక్కడ అవిశ్వాస స్థితిలో ఎవరైతే చనిపోయారో వారు ఎలా లేసి వస్తారు వారు చేసుకున్న సత్కర్యాలకు ఉత్తమ ఫలితం లభించాలని ఏదైతే వారు ఆశిస్తారో కనీసం ఆ సందర్భంలో వారి యొక్క గతి ఏమవుతుందో అలాగే తమకు తాము ముస్లింలు అని భావించి ఇస్లాంపై సరి అయిన విధంగా వారి జీవితం గడవనందుకు వారి యొక్క పరిస్థితి ఏమవుతుంది మనం తెలుసుకుంటూ వస్తున్నాము ఇదే మైదానంలో లేచి హాజరైన తర్వాత పరిస్థితి ఏముంటుంది ఎవరైతే ఆ సృష్టికర్తను కాకుండా ఇంకెరెవరినైతే పూజించారో ఆరాధించారో ప్రళయ దినాన అక్కడ హాజరైనప్పుడు పరస్పరం వారు ఒకరికి ఒకరు వివాదానికి దిగుతారు అవునండి ఈ రోజుల్లో షిర్క్ పై మరియు అల్లా ఆరాధనను వదిలి ఎంత ఐక్యమత్యం చూపుకోవడం జరుగుతుందో ఇంత పరస్పరం ప్రేమ ప్రేమాభిమానాలు చూసుకోవడం జరుగుతుందో ఇహలోకంలో ప్రాణ స్నేహితులుగా ఉన్నవారు కూడా పరలోక దినాన ఏమవుతుంది విడిపోతారు దూరమవుతారు శత్రులుగా మారుతారు ఒకవేళ ఏదైనా స్నేహితం మిగిలి ఉంటే ఇల్లల్ ముత్త అల్లా యొక్క విశ్వాసం అల్లా యొక్క భయభీతి ఆధారంగా ఏ స్నేహితం జరిగిందో అది మాత్రమే మిగిలి ఉంటుంది అల్లాను వదిలి ఎవరెవరినైతే ఆరాధించారో ఆరాధించిన వారు హాజరవుతారు ఆరాధ్య నీయులు కూడా ఎవరినైతే ఆరాధించడం జరిగినదో వారు కూడా హాజరవుతారు చదవండి కురాన్ యొక్క అపరాధుల కొరకు నరకాన్ని దగ్గరగా చేయబడుతుంది మీరు ఎవరిని ఆరాధిస్తూ ఉండేవారు అని వారిని ప్రశ్నించడం జరుగుతుంది మీరు అల్లాహను వదిలి ఎవరినైతే ఆరాధిస్తూ ఉండేవారో వారు మీకు ఈరోజు ఏదైనా సహాయం చేయగలుగుతారా లేదా స్వయంగా తమకు తాము వారు ఏదైనా సహాయం చేసుకోగలుగుతారా ఫకుబుకిబూహా ఆరాధింపబడిన వారు మరియు ఈ అపరాధులు అందరినీ కలిసి నరకంలో బోర్ల వేయబడడం జరుగుతుంది వజునూదు అల్లాహ ఆరాధన నుండి దూరం చేసి ఇతరుల ఆరాధన వైపునకు పురి కోల్పిన ఇబ్లీస్ మరియు అతని యొక్క అనుయాయులు అతని యొక్క సైన్యమందరినీ కూడా ఆ నరకంలో వేయడం జరుగుతుంది అప్పుడు వారు పరస్పరం వివాదానికి దిగి ఇలా అంటారు అల్లాహ్ సాక్షిగా మేము ఇహలోకంలో చాలా స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉంటిమి ఇది మేము అల్లాను వదిలి అల్లాకు ఆ సర్వలోకాలకు ప్రభు అయిన అల్లాతో పాటు మిమ్మల్ని మేము భాగస్వాములుగా చేశాము అల్లాకు చేయునటువంటి ఆరాధన మిమ్మల్ని అల్లాకు సమానులుగా చేసి మీకు ఆ ఆరాధనలు చేస్తూ ఉన్నాము ఈ విధంగా ఆ ప్రళయ దినాన ఎప్పుడైతే నరకములో పోకముందు ఆ మైదానములో ఒక దృశ్యం ఏదైతే చూపడం జరుగుతుందో దానిని వారు చూసి అక్కడ మేము ఈ లోకంలో ఎంత తప్పు చేశాము కదా ఆ ఏకైక సృష్టికర్త ఆరాధనను వదులుకొని మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాము కదా అని అక్కడ వారితో వివాదానికి దిగుతారు కానీ ఏదైనా ప్రయోజనం ఏమీ ప్రయోజనం ఉండదు అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి అదేమిటంటే ये पुण्यात्म प्रवक्ता अल्लाह भक्त वार मम आराधनी चपले प्रजले स्वयं वारी इष्ट लेनी कार्य अल्ला वारे साो अला पुण्यात्मी नरक व वेय जरगो అలాంటి పుణ్యాత్ముల్ని నరకంలో వేయడం జరగదు ఏ ఆరాధ్యనీయులైతే ప్రజల్ని పురిగొల్పి మార్గభ్రష్టత్వంలో పడవేసి అల్లాను వదిలి వారిని ఆరాధించాలని వారి ద్వారా ఆరాధన చేయించుకుంటున్నారో అలాంటి వారినే నరకంలో పంపడం జరుగుతుంది కానీ ఎవరైతే పుణ్యాత్ములుగా జీవించి ఏకైక సృష్టికర్తను మాత్రమే ఆరాధిస్తూ ఉండి ప్రజల్ని స్వయంగా షిర్కు నుండి ఆపుతూ వచ్చారో అలాంటి పుణ్యాత్ముల్ని నరకంలో వేయడం జరగదు అయితే ఆ మైదానంలో ఈ ఆరాధించిన వాళ్ళు హాజరవుతారు ఎవరినైతే ఆరాధించారో వారిని చూసి మేము మిమ్మల్ని ఆరాధిస్తూ ఈరోజు మమ్మల్ని కాపాడుకోండి మాకు సహాయం చెయ్యండి అని అరుస్తారు కానీ వారు స్పష్టంగా చెప్పేస్తారు మీరు మమ్మల్ని ఆరాధించేవారు కాదు మీరు జిన్నులను ఆరాధించేవారు శైతానులను ఆరాధించేవారు శైతాన్ మిమ్మల్ని ఇలాంటి పిడ మార్గంలో పడవేశాడు అతన్ని మీరు ఆరాధిస్తూ ఉన్నారు అని ఎలాంటి సహాయం చేయకుండా వారి నుండి తప్పించుకుంటారు చదవండి ఆయతులు ఎన్నో ఆయతులు ఇలాంటివి ఉన్నాయి కానీ ఉదాహరణకు ఒక ఆయతిని నేను చదువుతున్నాను ఆరోజు అల్లాహు తహాలా ఆ మహామైదానంలో अंदर समीकू मल्ला दैवदूत तो प्रश्न एमी वीर मिम्मल ने आराधारा दैवदूत सबू अन्नी रकल शिर्ख बहुदाराधन नती अंतुना मरी नी, नी इला वारी नीतोपा इतर शिर्शारो वारी संबंध लेना वो का स्ने కి మేము నిన్ను వేడుకుంటాము నీవు అన్ని రకాల సిరుకులకు అతీతునివి బల్ జిన్ వారు జిన్నులను ఆరాధించేవారు వారిలో అనేక మంది అధిక సంఖ్యలో ఆ జిన్నుల మీదనే వారికి నమ్మకం వారిపై విశ్వాసం అలాగే యేసుక్రీస్తు హజరతి ఐసా అహిస్లాం మీరు కేవలం అల్లాహను మాత్రమే ఆరాధించండి అని తెలియజేశారు కానీ ఈ రోజుల్లో ఆయన్ను కూడా పూజించడం జరుగుతుంది అయితే ప్రళయ దినాన యేసుక్రీస్తు హాజరవుతారు ఈసా అలహిస్లాం హాజరవుతారు వారిని ఆరాధించిన వారు కూడా హాజరవుతారు ఏమి జరుగుతుంది అప్పుడు అప్పుడు అల్లాహు తహాలా మరియం కుమారుడైన ఈసా అలహిస్లాంని ప్రశ్నిస్తాడు అల్లాను వదిలి నన్ను నా తల్లిని మీరు ఆరాధ్య దైవంగా చేసుకోండి అని ఓ ఈసా ఓ యేసు నీవు ప్రజలకు చెప్పావా అని అల్లాహతాల మందలిస్తాడు అప్పుడు ఆ సందర్భంలో ఏసుక్రీస్తు ఏమంటారు ఎంతో వినయ వినమ్రతతో ఇలా సమాధానం తెలుపుకుంటారు నీవు పవిత్రునివి అన్ని రకాల బహుదైవ ఆరాధనకు అతీతునివి ఏ మాట పలకడం నాకు ఏమాత్రం హక్కు లేదు అలాంటి మాట ఎందుకు పలుకుతాను అలాంటి మాట నేను ఎందుకు చెబుతాను ఇన్ కుంతు కుల్ నేను ఒకవేళ చెప్పి ఉంటే నీకు తెలుసు ఆ విషయం నేను వారికి చెప్పి ఉంటే నీకు తెలుసు ఎందుకంటే నా మనసులో ఏముందో నీకు తెలుసు కానీ నీ మనసులో ఏముందో నాకు తెలియదు మా కుల్తులహు ఇల్లా మా అమర్తని आदेशवो अदे आदेश ने आदेश चला स्पष्ट उ अदेमीलाह रु ना प्रभु प्रभु अल्लाह मे ग आये आराधी इदे बोध ने प्रजल चुनी स्पष्ट येसु क्रीस्तु अलेजेस्टर इंका जरगनिंद ఇన్షాల్ల తర్వాయు భాగంలో మనం తెలుసుకుందాము జజాకంఖైరా వాస్కమ్మ వరమ వ